అందరికీ ప్రేజ్ల మరి యొక్క మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివాదనలు మరి స్టార్టింగ్ ప్రేయో తో యొక్క ఆరాధనను స్టార్ట్ చేద్దాము మరి ప్రయత్నం చేసినారు స్టార్టింగ్ ప్రేడ్ చేస్తున్నారు ప్రేజరావు సిస్టర్ ప్రేస్తున్నాడు సిస్టర్ ప్రార్థన చేద్దాము స్తోత్రం పరిశుద్ధుడా సర్వశక్తివంతుడా జీవంగల దేవాలయకే వంతనములు ఆయన ఈ రాత్రి కాలం ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకే కొట్లాది వంతనాడు ప్రభావ తండ్రి మాకు ఎంతగానో ప్రేమించి రక్షించిన దేవా కాచి కాపాడిన దేవ భద్రపక్ష తండ్రి నీకు స్తోత్రం తండ్రి నీకు వందనాలు అయినా ఇంతవరకు మమ్మల్ని హిస్ప్రభ కాచి కాపాడిన ప్రభా పొద్దున చక్ర మమ్మల్ని నిసుప్రభ బలంగా మమ్మల్ని సేవలు నీకు వందనాలు క్షేమంగా చేర్చిన విధానాన్ని నీకు స్తోత్రమైనా తండ్రి నీకు వందనాడు ప్రభా మాకు తోడైన దేవానికి వందనాలు దేవా ఇచ్చిన ధన్యతను నీకు స్తోత్రం నాయన ఇద్దరు ముగ్గురు నామం అక్కడ ఉంటానన్నారు ప్రభా మా మద్దరున్న వందనాలు ప్రభ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించిన దేవానికి స్తోత్రంలో అయినా తండ్రి రాత్రి కాలం ఆరు వందలంతా మాకు తోడై నడిపించి విజయాన్ని ఇచ్చిన దేవానికి వందనాలు రానే బిడ్డని తొందరగా నడిపించండి ఆటంకాలను తొలగించండి వచ్చిన పదొక బిడ్డ ఆశీర్వాదాలు పొందుతున్నాగా నిండాైన దీవెన్ సాక్షిడిగా నిలబెట్టుకోండి తండ్రి ప్రతి ఒక్క ఆటంకాలను మీరు తొలగించండి తండ్రి వందేసిత అనేక మంది సిద్ధంగా తయారు శక్తిని మాకు దయచేయండి తండ్రి నీకే వందనాలు ప్రభా కుటుంబానికి మారి మారకుండా అయినాయన ఆ కుటుంబాలు సంపూర్ణంగా మార్చబడను కాక మొత్త కుటుంబంతో నీ కొరకు సేవ చేయను కాక బలమైన పాత్రకు మీరు వాడుకోండి తండ్రి ఏసు ప్రభా ఈ ధన్యతను బట్టి నీకే కోట్లాది వందనాలు మరి ఎంతమందికి లేదు ధన్యత వాళ్ళు కూడా కలగచ్చండి వాళ్ళు కూడా జ్ఞాపకం తీసుకోండి వాళ్ళు రెక్కకిందర భద్రపరచండి దేవా ఏసు ప్రభా నీకు వందనాలు వాళ్ళ కుటుంబాలు కూడా దీపపులు ఆశీర్వాదాలు పొందును కాక నిశాఖ నిలబెట్టుకోండి తండ్రి సర్వశక్తి మంత్ర జీవం గల దేవానికి వందనాలు పాఠ దుర్మణం అయిపోందని వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ఈ బలమైన మాటలు మా హృదయానికి యేసుప్రభ బలపరచండి తండ్రి ఇంకా యేసుప్రభ ఎక్కడైతే బలహీనతలున్నాయో ప్రభావ మమ్మల్ని సారి తండ్రి యేసుప్రభ వాక్యం మాకు తోడే నడిపించి విజయాన్ని దయచేసి ఈ వాక్యంలో జీవం ఉంది ప్రభా జీవాన్ని మా హృదయానికి కలుగా చేయండి ఇంకా జీవం పచ్చేసి ఇంకా పరిశుద్ధపరిచి అక్కడికి మిమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని నజడనే సుఖసుమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ బ్రదర్ సిస్టర్ రేసు థ్యాంక్ యూ సిస్టర్ పాట పాడుతున్నాము సత్య సంపూర్ణుడా సర్వాధికారి సత్య సంపూర్ణుడా సర్వాధికారి సర్వలోకాలనే లేటి రాజా సర్వలోకాలనే లేటి రాజా స్తు మహిమా గణతానికే స్తు మహిమా గనతా నీకే ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా సత్య సంపూర్ణుడా సర్వాది సత్య సంపూర్ణుడా సర్వాది వాత్సల్యం లూ గలదేవా నాని కాదార ము ప్రభువా నృపవాసల్ల ములుగలదైవా నానికాదార ము ప్రభువా జయమణి పాడితను నా ప్రాణమర్పింతును జయమణి పాడతను నా ప్రాణమర్పింటును నా ప్రాణమర్బింతును ఎస ప్రాణమర్బితును ఆరాధనాకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనానికి ఆరాధనా సత్య సంపూర్ణుడా సర్వాధికారి సత్య సంపూర్ణుడా సర్వాధికారి సర్వోకాలేతి రాజా స్తయో మహిమా గణతానీకే స్త మహిమా గణతానీకే ఆరాధనానికే ఆరాధనా దీర్ఘశాంత ముగల ప్రభువా నీకు సాటిరవ్వరు దీర్ఘ శాంతము గల ప్రభువా నీకు సాటి నీరెవ్వరు మహిమలు చేరుతను నీతోనే జీవితను మహిమలు చేరుతను నీతోనే జీవితును నిత్య మునితోనే జీవితును నిత్య మునితోనే జీవితును ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా సత్య సంపూర్ణుడా సర్వాధికారి సర్వలోకాలనే స్తయో మహిమా గణతానికే స్తయో మహిమా గణతానికే ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా మన మధ్యలో దిలీ బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన నామం పేరట ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మీ అందరికీ నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్న సిస్టర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు దేవునికే మహిమ కలుగును గాక ప్రార్థన ద్వారా మనం యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము మహాపరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన దేవ కృప కనికరము తండ్రి నీకు వందనాలు సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారివైన ప్రభువ ఏసయ్య నీకు వందనాలు స్థుతులు నైనా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ గడిచిన కాలమంతా నాయన ఈ దినం వరకు నైనా నీ కృపలో దేవ మమ్మల్ని కాచి కాపాడి దేవా మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఈ కాల సమయంలో ఈ రీతిగా నా ప్రభువా నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి నా తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉందరో అక్కడ వారి మధ్య ఉంటానన్నావు దేవ మీరు కృపా సత్య సంపూర్ణుడై తండ్రి మా మధ్యలో ఉండండి ఇంతవరకు నా ప్రభువ యొక్క ఆరాధనలో నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందినారు తండ్రి ఇప్పుడు ప్రభువా నాయన నీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన తండ్రిని యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండేగా తండ్రి నువ్వు మాట్లాడే దేవుడవునైనా నాయనా నీ మాటలు వింటేనే మాకు జీవము నాయనా కాబట్టి ప్రభువా నీ వాక్యమే సత్యమునైనా కాబట్టి నాయన మీరే మాతో మాట్లాడండి అయ్యా మా జీవితాలను చూపించండి ఎక్కడన్నా నాయన మాలోని కాయస్కరమైంది ఉంటే చూపించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఎక్కడ కూడా దేవ నా స్వనీతిని స్థాపించుకోకుండా దేని విషయంలో కూడా నాయన నా స్వబుద్ధి ఎక్కడ కూడా ఆధారం చేసుకోనకుండా నా తండ్రి నా ప్రవర్తన అంతటి ఎందునైనా నీ అధికారమునకునైనా నేను లోబరుచుకుంటున్నాను తండ్రి నీ ఆత్మతో నింపి నన్ను అభిషేకించి నా నోటికి నువ్వు తోడుగా ఉండి అయ్యా వాక్యాన్ని ఉపదేశించినాయన మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించే నాయన ఆ యొక్క మనోనేత్రాలు విప్పండి మా హృదయాలు తేరిచినాయన మాలో ఎవరిలో కానీ ఎలాంటి కఠినతనము లేకుండా అయ్యా సాత్వికముతో తండ్రి మమ్మల్ని మీ ఎదుట తగ్గించుకొని ప్రభువ నీ వాక్యానికి లోబడేలాగున నీ వాక్యాన్ని మేము స్వీకరించలాగున దాని ప్రకారంగా నాయన మేము నడుచుకొని ఈ లోకంలో జీవించలాగున మీరే సహాయము దయచేయమని ప్రార్థిస్తూ నాయన ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో దేవానికి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె హెబ్రీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో వచనము హెబ్రీలకు రాసిన పత్రికలో నుంచి రెండో అధ్యాయము మూడో వచనంలో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము కాబట్టి ఈరోజు ధ్యానించే అంశము ఇదే మన యొక్క రక్షణను నిర్లక్ష్యము చేసుకోకూడదు మనము మన రక్షణను నిర్లక్ష్యము చేసుకొనకూడదు ఎందుకంటే ఇంత గొప్ప రక్షణ ఈరోజు మనము రక్షించబడ్డాము ఈరోజు మనమందరము మన పాపముల నుండి విడిపించబడ్డాము మనమందరము మనం చేసిన పాపములకు పాపక్షమాపన కలిగి ఉన్నాము అంటే దానికి కారణం ఎవరు ఏసుక్రీస్తు ప్రభువే ఆ దేవుడే మనల్ని ప్రేమించండు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాకమునుపు మనమందరము కూడా మన పాపముల చేత అపరాధముల చేత మనమందరము కూడా చచ్చిన వారమే ఏ భేదము లేదు అందరూ పాపము చేసిన వారే దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని వారమే కాబట్టి మనము పాపములో ఉన్నాము కాబట్టి ఆ పాపముల నుండి మనల్ని విడిపించడానికి మనందరి పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన మనకు రక్షకుడుగా ఈ లోకానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఎందుకు మనమందరము దేవుని ఎదుట దోశులుగా ఉండకుండా నిర్దోషులుగా ఉండాలి ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి కాబట్టే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన శిలువలో మృతి పొంది సమాధి చేయబడి దేవుడు లేఖనముల ప్రకారము మూడవ దినాన్ని లేచాడు కాబట్టింత గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణ మనకు కలగడానికి మనం ఏ మాత్రము కూడా శ్రమ వారము కాదు ఎంత మాత్రము కూడా బాధ అనుభవించిన వాళ్ళము కాదు శ్రమ పడినవాడు బాధపడినవాడు ఏ పాపము లేనప్పటికీ కూడా వదకు గొర్రెపిల్ల ఎలా అయితే మౌనంగా ఉండిందో అలా మన పాపాల కొరకు ఏసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉన్నాడు తండ్రి తన కుమారుణ్ణి మనందరి పాపములు ఆయన మీద మోపి తనను పాప పరిహారార్థ బలిగా మార్చి ఆ ఒక్క బలి ఆ ఒక్క అర్పణము ఈనాడు నీకు నాకు రక్షణ కలిగించింది అలా రక్షించబడ్డ నువ్వు రక్షించబడ్డ నేను ఈ లోకములో ఏసు ప్రభువుని నమ్ముకొని ఒప్పుకొని అంగీకరించి బాప్తిత్వం పొందిన వాళ్ళందరిని గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు ఒకసారి ఆలోచించుకోవడానికి కాబట్టి దేవుడిచ్చిన రక్షణ నిర్లక్ష్యము చేసుకొనకూడదు ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి చెప్పే నేనైనా వినే మీరైనా ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా సరే అందరూ దేవుని దృష్టిలో సమానులే ఎందుకంటే ఆయన నీతి గల న్యాయాధిపతి కాబట్టి దోషులను నిర్దోషులుగా ఎంచడు నిర్దోషులను దోషులుగా ఎంచడు కాబట్టి రక్షించబడ్డ ప్రతి వ్యక్తి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నవారు ఈ వాక్యం వినేవారు చెప్పేవారు అందరూ మిమ్మల్ని బట్టి మీరు పరిశీలించుకోవడానికే మిమ్మల్ని బట్టి మీరు పరీక్షించుకోవడానికే దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టే చూడండి ఎందుకు ఇంత గొప్ప రక్షణను ఈరోజు నీ జీవితంలో నువ్వు నిర్లక్ష్యం చేసుకోకూడదంటే పౌలు చెప్తున్నాడు పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండో వచనంలో కాగా నా ప్రియులార మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనిడి దేవుని బిడ్డల్లో ప్రాముఖ్యంగా ఉండాల్సిన గుణగాణాలు భయము వనుకు ఈ భయము దేవుని అందు మనకుంటే మనలో వనుకొస్తుంది ఎందుకంటే ఆయన నీతిగల న్యాయాధిపతి దేవుడు కాబట్టి ఆయన దోషులను నిర్దోషులుగా నిర్దోషులను దోసులుగా ఎంచటు కాబట్టి నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చువాడు కాబట్టి ఏ భేదం లేదు ఎవరైతే ఆయన ఎదుట ఆయనకు అంగీకారంగా ఉండరో వాళ్ళను దేవుడు అంగీకరించడు కాబట్టి మనకిచ్చిన రక్షణ విషయంలో ఈరోజు పరిశుద్ధత కలిగి జీవించే విషయంలో లోకము లోకముని వేరుపడి జీవించే విషయంలో పాపము విషయంలో అన్ని విషయములలో ఈరోజు నీ జీవితములో నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావా లేదా ఆ జాగ్రత్త లేని నీవు నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు అంటే నీలో భయం లేదు భయపడేవాడు ఎవరు కూడా పాపము చేయరు కాబట్టి అపస్తుల కార్యము దేవుడు చెప్తున్నాడు పదో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును అంటే దినము దేవుని ఎదుట మనం నిలబడ్డప్పుడు లేదా దేవుడు మనల్ని ఒప్పుకోవాలన్నా మనల్ని అంగీకరించాలన్నా మనలో ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఆయనకు భయపడము నీతిగా నడుచుకోవడం ఏంది ఆ నీతి దేవుని నీతే మన స్వనీతి కాదు మన స్వబుద్ధులు కాదు మన ఇష్టాలు కాదు మన ఆలోచనలు కాదు మన నిర్ణయాలు కాదు ప్రతిదీ దేవుని చిత్తానికి లోపడడమే కాబట్టి ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ అంటే దాని అర్థమేంది తప్పించుకునే అవకాశము లేదు అది నా జీవితంలో నేను దేవుని పట్ల జీవించే విషయంలో నిర్లక్ష్యం ఉంటే నేను తప్పించుకోలేను నేను దేవుని గురించి వాక్యం చెప్పచ్చు లేదా సువార్త చేయొచ్చు లేదా నా ద్వారా అద్భుతాలు జరగవచ్చు స్వస్థతలు జరగచ్చు ఏమైనా జరగవచ్చు కానీ నీకిచ్చిన నీ సొంత రక్షణను నువ్వు కొనసాగించుకోకుండా నువ్వు పాపముల నుండి విడిపించబడ్డ వాడవి పాపముల నుండి విమోచించబడిన వారము మరలా లోకము తట్టు మూలపాఠాలు తట్టు పాపముల తట్టు మనకున్న ప్రచీన స్వభావాల తట్టు తిరిగి ఈరోజు మార్పు లేని వారిగా జీవించే వారమైతే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎవరైతే ఈరోజు అలా దేవునికి లోబడకుండా దేవుని మాట వినకుండా దేవుడు మనకు సెలవిచ్చిన ఆజ్ఞలను గైకొని నడుచుకోకుండా ఈరోజు నువ్వు భక్తి చూపించిన విశ్వాసము చూపించిన నువ్వు గ్రహించుకోవాలా నీ విశ్వాసము నీ భక్తి నిన్ను రక్షించదు ఎందుకంటే ఎలాగూ తప్పించుకోగలం ఆయన పక్షపాతి కాడు కదా ఇదిగో నా కులం వాడు ఇదిగో నా తమ్ముడు ఇదిగో ఈ వ్యక్తి నాకు సంబంధించిన వాడు ఇదిగో ఈ వ్యక్తి నా డినామినేషన్ వాడు ఇదిగో ఈ వ్యక్తి నా గ్రూప్కు సంబంధించిన వాడు అనే భేదాలు ఏసు క్రీస్తు ప్రభు చూపించడు ఈ లోకం చూపిస్తుంది పక్షపాతం భేదం ఈ లోకం చూపిస్తుంది తప్పును కూడా మోస్తుంది ఒకప్పుడు మన తప్పులు మన పాపాలు ఆయన మోసాడు ఆ మోసిన పాపాల నుండి నిన్ను విముక్తి కలిగించి మరలా దేవుడు మనల్ని పాపము చెయ్యొద్దన్నప్పుడు ఈరోజు నీ జీవితము దేవునికి లోబడిందైతే నువ్వు దేవునికి మాట వినేవాడివైతే భయపడి దేవుని నీతి దేవుని వాక్య ప్రకారంగా పాపము చెయ్యరు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచనంలో చెప్తున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడో వచనము పక్షపాతము లేకుండా క్రియలను పట్టి ప్రతి వాణిని అంటే దేవుడు ఏం చూపించడంట పక్షపాతము చూపించడు దేవుడు ఎవరి పట్ల ఎలాంటి భేదము చూపించడు ఈరోజు నీ జీవితములో నువ్వు భయపడి దేవుని నీతికి నడుచుకొని ఉండేవాడివైతే అంగీకరిస్తాడు నీకిచ్చిన రక్షణ విషయములో నువ్వు నిర్లక్ష్యం లేకుండా నువ్వు భయముతో వణుకుతో దేవునికి లోబడి దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించే వ్యక్తివైతే అంగీకరిస్తాడే తప్ప నేను దేవుణ్ణి నమ్ముకున్న కాబట్టి నేను మందిరానికి వెళ్ళేవాణ్ణి కాబట్టి వారానికి ఉపవాసాలు ఉంటున్నాను కాబట్టి నేను దేవుని సేవ చేస్తున్నాను కాబట్టి అనే ఆలోచన దృక్పథము ఈనాడున్న సేవకులకి విశ్వాసులకి క్రైస్తవులకి ఎవరికి కూడా అది తగదు దేవుడు మొదట నువ్వు రక్షించబడాలన్నది దేవుని ప్రణాళిక మొదట నీ జీవితంలో మార్పుగా కలగాలనేది దేవుని ప్రణాళిక నువ్వు నీకున్న పాపముల నుండి వ్యసనముల నుండి ఏవైతే నీకున్న బలహీనతల నుండి శరీర వ్యామోహాల నుండి లోకాతీతమైన వాటి నుండి ధనాపేక్ష నుండి వీటన్నిటి నుండి ముందు నువ్వు విడుదల పొందాలి చూడండి దేవుడు ఎక్కడ కూడా పక్షపాతము చూపించడు దేవుడు ఎక్కడ కూడా తన బిడ్డల పట్ల భేదము చూపించడు కాబట్టి నీ ఉద్దేశం ఏంది నువ్వు ఎలా ఉండాల ఆయనకి లోబడే జీవితం కలిగి ఉండాల ఆయన పట్ల భయభక్తులు కలిగిన జీవితం ఉండాల ఇవి చెప్పడము ఎప్పుడు వింటుంటున్నాం కానీ ఎంతవరకు దేవుని వాక్యానికి తగినట్టుగా నడుచుకుంటున్నాము ఎంత మటుకు నీ జీవితంలో దేవుని వాక్యము క్రియల రూపకంగా కనిపిస్తుంది అదే ఈనాడు దేవుడు చూసే కొలత ను వినేది కాదు ఇప్పుడు దేవునికి కావాల్సింది నువ్వు చెప్పేది కాదు దేవునికి కావాల్సింది నీ జీవితంలో నువ్వు ఎంత మటుకు దేవునికి లోబడగలుగుతున్నావు ఎంత మటుకు నువ్వు దేవునికి తగినట్టు క్రియలు చేయగలుగుతున్నావు ఇది దేవుడు చూస్తున్నా వారానికి రెండు రోజులు ఉపవాసం ఉన్నవాడు తన పదోవంతు దశంభాగం ఇచ్చిన వాడు క్రియలు లేవు అక్కడ తన పొరుగువాడిని ప్రేమించట్లేదు ఇతరులను తృణీకరిస్తున్నాడు ఈరోజు తృణీకరించే స్వభావము దేవునికిష్టమా ఒకరిని చూసి వ్యసన ఒకరిని చూసి అసూయ పడేది దేవునికి ఇష్టమా ఇవి దేవుడు నీలో నుండి చూసే క్రియల కాబట్టి పక్షపాతము లేకుండా దేవుడు చెప్తున్నాడు మనందరి క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయిచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి మనము భయముతో గడపాలి ఈరోజు దేవుని భయము మనుషుల్లో బొత్తిగా లేదు దేవుని భయం వారి ఫలమును బట్టి వారి ఫల చెట్టును తెలుసుకుంటారన్నాడు ఈరోజు మనలో ఎలాంటి ఫలాలు వస్తున్నాయి ఇది గ్రహించుకోగలుగుతున్నారా ఈరోజు నేడున్న సేవకులు కానీ నేడున్న క్రైస్తవులు విశ్వాసులు దేవుని నమ్ముకున్న వాళ్ళలో ఇవి ఇవి చూసుకుంటున్నారా ఏం చూసుకుంటున్నారు చూడండి ఎందుకు దేవుడు ఇంత పేతుల ద్వారా ఈ మాట మాట్లాడుతున్నాడంటే అదే పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచనంలో చెప్తున్నాడు తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది ఆల్రెడీ తీర్పులోనే ఉన్నా దేవుడు ఎందుకు మొదట తీర్పు దేవుని ఇప్పుడు చెప్పినాం కదా దేవుడు పక్షపాతి కాడు పక్షపాతము లేకుండా దేవుడు క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు కాబట్టి ఆ తీర్పు ఎక్కడి నుండి ఆరంభమవుతుంది రక్షించబడ్డ వారి నుండే దేవుణ్ణి నమ్ముకున్న వారి నుండి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారి యొద్ధ నుండే ఆరంభమవుతుంది ఆ తీర్పులోనికి నువ్వు రాకూడదు ఆ తీర్పులో నువ్వు ఉన్నావంటే ఎందుకుంటున్నావు నీలో భయం లేదు నీ జీవితంలో దేవుని వాక్యములో లోబడే జీవితం లేదు చెబుతున్నావు వింటున్నావు వస్తున్నావు పోతున్నావే తప్ప నీ జీవితంలో మార్పు లేదు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఎందుకు అది మన యొద్ధనే ఆరంభమైతే దేవుని సువార్తకు అభిధేయులైన వారి గతి ఏమవును మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు చూడండి నీతి మంతుడే రక్షించబడడు అని చెప్తున్నాడు దుర్లభం అంటున్నాడు ఎందుకు రక్షణ విషయంలో నిర్లక్ష్యం దేవునికి లోబడే విషయంలో నిర్లక్ష్యం దేవుడు చెప్పినట్టు చేసే విషయంలో నిర్లక్ష్యం క్రీలు భక్తి క్రీలు లేని విశ్వాసం రక్షించగలుగుదాం అనుకుంటున్నారా ఈరోజు నీ జీవితంలో నువ్వు కనిపెట్టుకోవాల్సింది చూసుకోవాల్సింది నీ భక్తిని కాదు నీ విశ్వాసాన్ని కాదు నువ్వు దేవుడికి ఇచ్చేది కాదు దేవుడి గురించి చెప్పేది కాదు మొదట నీ ప్రవర్తన నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు చూసుకోవాల్సింది నీ ప్రవర్తన నీ క్రియలు నీ బుద్ధి నీ ఆలోచన నీ హృదయం ఇవి చూసుకొని వస్తున్నారా దేవుని మందిరానికి ఇవి చూసుకొని వచ్చి దేవుని వాక్యాన్ని చదువుతున్నారా ఎక్కడున్నారా అలాంటి భక్తులు ఈ రోజు ఎవరు వారి ప్రవర్తనని కనిపెట్టుకుంటున్నారు ఎవరు వారి ప్రవర్తనని దిద్దుకుంటున్నారు ఎవరు వారి క్రియలను సరి ఎవరు దేవుని వాక్యానికి లోబడుతున్నారు దేవుని మాట వింటున్నారు చూడండి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నేను బాప్తిష్టమం పొందాను రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాను ఇది ఇస్తున్నాను అది ఇస్తున్నాను అంటే ఈ వాక్యం విన్నాక నీకు స్పష్టత వస్తుంది అయినా నేను కఠినపరుచుకుంటాను అయినా దేవుని గద్దింపుకు నేను లోబడను నా ప్రవర్తనని సరి అంటే నువ్వు చేసినదే ఒక దినం నీ నెత్తి మీదకు వస్తుంది చూడండి ఎందుకు నీతి రక్షించబడట్లేదు చూడండి ఇక్కడ చెప్తున్నాడు ఎహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో చెప్తున్నాడు దేవుడు అయితే నీతి తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటినీ ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా నీతి మంతుడు ఎవరు మనమందరము మన పాపముల విషయమై చనిపోవాలి నీతి విషయమై జీవించాలని ఏసుక్రీస్తు ప్రభువు ఆ శిలువ ఆ మ్రాను తన భుజముల మీద నీ పాపాలు మోసాడు నీ పాపాలు మోయడానికి వచ్చిన గొర్రెపిల్లాయన అలా నీ పాపము నా పాపము ఈ సర్వలోక మానవలందరి పాపములు ఆయన భుజముల మీద ఆ సిలువ మోసి మనందరి పాపాల నిమిత్తము ఆ శిలువలో ఆయన వ్రేలాడి మరణించి ఆయనని నమ్మడము ద్వారా విశ్వసించడం ద్వారా అంగీకరించడం ద్వారా ఈరోజు రక్షించబడ్డ నువ్వు మరలా నీతిని నడుచుకోకుండా ఎలా నీతిని విడిచిపెడతావు అలా విడిచిపెట్టి పాపము చేసి ను దుష్టుని సంబంధిలాగా ఉండి దుష్టుని చేయు ఏ జరిగిస్తే ను ఎట్లా బ్రతుకుతావు అనుకుంటున్నావు అందుకు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి చెప్తున్నాడు నేను భేదము చూపించను చెప్పే దిల్లీ బ్రదర్ అయితే ఒకటి ఇంకొక బ్రదర్ అయితే ఒకటి ఇంకొక బ్రదర్ ఒకటి కాదు నా ఎదుట ఎవడైతే నాకు సంపూర్ణముగా కనబడడో వాడు ఎవరైనా కానీ ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ యాభై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ నాకు జ్ఞాపకము రావు నాకు జ్ఞాపకం వచ్చేది నువ్వు చేసిన పాపము నీ అవిధేయత కలిగిన జీవితం నువ్వు చేసిన నిర్లక్ష్యము నువ్వు నువ్వు కనబరిచిన నీ తప్పిదమ్ములే నేను చూస్తా తప్ప నీ నీతి కార్యాలు నేను చూడను నీ సేవ నేను చూడను నువ్వు చేసే దెయ్యాలు వెళ్ళగొట్టేది నేను చూడను నువ్వు చేసే అద్భుతాలు నేను చూడను నీ జ్ఞాపకములోని కూడా తెచ్చుకొని అంటున్నాడు దేవుడు చూడండి ఎందుకు దేవుడు చెప్పాడు ఆల్రెడీ అదే కదా అయ్యా నీ నామమున మేము ప్రవచించినాం చెప్పండి ప్రవచించిన వాళ్ళందరూ రక్షించబడుతున్నారా ఈరోజు నువ్వు దేవుని సేవ చేయొచ్చు కానీ నీ హృదయం మారలేదే ఈరోజు నీలో ఉన్న క్రియలు మారలేదే నీ ప్రవర్తన మారలేదు నీ జీవితం మారలేదు నీ బ్రతుకు మారలేదే నువ్వు సేవ చేస్తే రక్షించబడతాం అనుకుంటున్నావా ఈరోజు దేవుని కృపావరాన్ని బట్టి నువ్వు అద్భుతాలు చేస్తే స్వస్థతలు వెళ్లగొడితే నువ్వు రక్షించబడతావనుకుంటున్నావా జ్ఞాపకములోనికి నాకు రావు అంటున్నాడు ఏ సుప్రభ్ అదే దేవుడు చెప్తున్నాడు నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు నీ ఉపవాసము జ్ఞాపకములోనికి రాదు నువ్వు ఇచ్చిన పదోవంతు దశంపాదం ఎందుకంటే నీ మీద మోపబడిన నేరం ఏంటంటే పాపములు రక్షించబడ్డవాడివే అందుకు పౌలు అంటాడు రోమాపత్రికతోటి పాపముల విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవించుదము ఆయన మరణ బూస్తాపితములో పాల్పొందిన మనము ఆయనతో పాటు సిలువ వేయబడిన మనము పాప విముక్తులుగా తీర్పు పొందిన మనము మరలా పాపము నుండి విమోచించబడి దేవుని నీతికి దేవునికి దాసులమైన మనము మరలా పాపమునకు ఎలా దాసులం అప్పుడు నువ్వు పాపానికి దాసుడివే కానీ యేసుక్రీస్తు ప్రభుకి ఎట్లా దాసుడు అందుకు మీరు అక్రమము చేయువారులారన్నాడు యేసుప్రభు ఈరోజు నీలో క్రమముందా అక్రమం ఉందా ఈరోజు దేవుని బిడ్డల్లో దేవుని సేవకుల్లో దేవుని నమ్ముకున్న వాళ్ళలో కనిపించేది ఏ క్రమం అంత అక్రమమే అంతా దుర్మార్గమే అన్యాయమే స్వార్థపరులు ధనాపేక్షలు ఎందుకంటే ప్రభు క్షమించిన ప్రకారం ఇతరులను వీరు క్షమించలేరు వీరిని వీరు దేవుని దగ్గర తగ్గించుకోలేరు ఇతరుల పట్ల కనికరం చూపించలేరు ఇతరుల పట్ల జాలి చూపించరు ప్రేమ చూపించరు పొరుగువాడిని కూడా ప్రేమించరు కానీ భక్తులని చెప్పుకుంటారు పైన కనిపించేది గొర్రె లోపలంతా క్రూరత్వమే ఈరోజు మీ హృదయాలలో క్రూరత్వం లేదా ఈరోజు దేవుని బిడ్డల్లో లేదా అసూయలు లేవా కలహాలు లేవా ద్వేషాలు లేవా మత్సరాలు లేవా విభేదాలు లేవా పక్షపాతాలు లేవా ఇవన్నీ పెట్టుకొని మేము ఎలా రక్షించబడతాం అనుకుంటున్నారు ఇది మోసపోవడం కాదా ఇది మీ జీవితంలో మీరు నష్టపోవడం కదా ఈనాడు నువ్వు గ్రహించగలిగితే నువ్వు రక్షించబడతావు లేకపోతే ఒకనొక దినము నువ్వు తీర్పులోనికి వస్తావు నిన్ను ఎవడు కూడా రక్షించడు ఏ దేవుణ్ణి నమ్ముకున్నావో ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు ఎందుకంటే ఆయన దోషులను ఎప్పుడు కూడా నిర్దోషులుగా ఎంచడు ఈ భయం ఉండాలి ఆ నేను ఎలా జీవిస్తాను ఎలా ఉంటాను ఈరోజు నీ పాపాన్ని బట్టి నిన్ను బట్టి ఈ లోకంలో ఎవరు అడగకపోవచ్చు కానీ ఒకనొక దినము అడిగే దేవుడన్న సంగతి మర్చిపోవద్దు ఆ దేవునికి లెక్క చెప్పాలన్న సంగతి మర్చిపోవద్దు నీ క్రియలను బట్టి నీకు దినము నీ ప్రవర్తన బట్టి ఒకనొక దినం ఉంటుందన్న సంగతి క్రైస్తవులు మర్చిపోకూడదు ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళు మర్చిపోకూడదు ఈరోజు గ్రహింపు లేని వారిగా క్రైస్తవులు జీవిస్తున్నారు చూడండి నువ్వు నీతిమంతుడివే నువ్వు రక్షించబడ్డ దేవుని సంబంధిగా మారినవాడివే వాడివే క్రీస్తు వారసుడుగా క్రీస్తు పిల్లలుగా దేవుని కుమారులుగా మారిన నువ్వు మరల పాపము చేస్తే మరల లోకము తట్టు తిరిగితే శరీరము తట్టు తిరిగితే నీకున్న చెడు వ్యసనాల తట్టు తిరిగితే చెడు అలవాట్ల తట్టు తిరిగితే నీలో మార్పులేని క్రియలు మరలా నువ్వు కనబరిస్తే నేను ఎట్లా జ్ఞాపకంలో ఉంచుకుంటాను అనుకుంటున్నారు మీ బతి మిమ్మల్ని రక్షిస్తుంది అనుకుంటున్నారా అది క్రియలు లేకపోతే ఈరోజు మీరు కలిగి ఉన్న విశ్వాసము దేవుని తీర్పు నుండి దేవుని ఉగ్రత నుండి ఈరోజు మనుషుల్ని రక్షిస్తా అనుకుంటున్నారా దేవుడు అదే చెప్తున్నాడు ఏ మాత్రము కూడా జ్ఞాపకములోనికి రావు ఎందుకు అతడు విశ్వాస ఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము అది దేవుడు ఎక్కడ ఎవరిని శిక్షించడు ఎందుకంటే ఆయన ప్రేమించేవాడు ప్రేమ స్వరూపి జాలి చూపించేవాడు కానీ ఎందుకు శిక్షించాల్సి వస్తుంది అంటే నువ్వు చేసిన పాపమును బట్టే చేసిన హేయ నీ దృష్టిలో నీ జీవితంలో మార్పు లేని నీలో ఇంకా మార్పు లేని బట్టి మాటలను క్రియలను బట్టే తప్ప దేవుడు ఎక్కడ తనంతట తాను శిక్షిస్తున్నాడు ఆ శిక్షించడానికి నీకు నువ్వే అర్హత కలిగి నువ్వు అక్కడ ఉంటున్నావు అందుకు నీతిమంతుడు ఎందుకు రక్షించబడట్లేదు తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమవుతుంటే నీతిమంతుడు ఎందుకు రక్షించబడట్లేదంటే తన నీతిని విడిచిన బుద్ధిహీనుడు కాబట్టి అవివేకంతో ప్రవర్తిస్తున్నారు కాబట్టి అజ్ఞానంతో నడుచుకుంటున్నారు కాబట్టి మరల పాపము చేస్తున్నారు కాబట్టి నువ్వు ఎంత సేవ చేస్తే నాకు జ్ఞాపకంలోనికి రాదు నా గురించి నువ్వు ఎంతగా ప్రకటించినా నాకు జ్ఞాపకంలోకి రాదు నువ్వు ఎన్ని దశం భాగాలు ఇచ్చినా నేను జ్ఞాపకంలోనికి తెచ్చుకోను నీ మీద ఉన్న పాపాన్నే నేను చూస్తా మీ హృదయంలో ఉన్న పాపాన్నే చూస్తా మీ జీవితంలో ఉన్న పాపాన్నే నేను చూస్తా అది నాకు కనబడకుండా నువ్వు జాగ్రత్త చూడండి ఎహెచ్కల్కి రందాము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఐదో అయితే యహోవ మార్గము న్యాయము కాదని మీరు చెప్పున్నారు ఇస్రాయేలిలారా నా మాట ఆలకించుడి రోజు ఆలకిస్తే నువ్వు రక్షించబడతావే తప్ప నీకు రక్షణ అనేది పోగొట్టుకోవాలన్నమాట చూడండి ఇస్రాయలిలారా నా మాట ఆలకించుడి నా మార్గము న్యాయమే మీ మార్గమే కదా అన్యాయమైనది అన్యాయంగా జీవిస్తుంది నువ్వు అపవిత్రంగా జీవిస్తుంది నువ్వు అవిధేయత చేస్తుంది నువ్వు ఎక్కడ కూడా నాకు లోబడకుండా చెడుతనము గలిగి జీవించి నువ్వు ఈరోజు నా మార్గాన్ని ఎట్లా అన్యాయమని చదువుతావు ను చేసిన పాపాన్ని బట్టే కదా నేను తీర్పు తీరుస్తున్నాను నువ్వు చేసిన క్రియలను బట్టే కదా నీ ప్రవర్తనను బట్టే కదా అక్రమము చేయువారులారా ఎందుకన్నాడు వాళ్ళ మార్గము న్యాయమైంది కాదు కాబట్టి కదా న్యాయం ఎక్కడుంది ఈరోజు చూడండి ఎహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును నీతిమంతుడు ఎందుకు రక్షించబడలేకపోతున్నాడు ఎందుకు చెబుతున్నాడు పేతురు నీతిపరుడు అంటే నీతిమంతుడే రక్షించబడుట దుర్లభం అయితే పాపులు భక్తిహీనులు ఎక్కడ నిలుతురంటే ఆ పాపులకు భక్తిహీనులకు ఈ నీతి మంతుడికి ఏ భేదం లేదు వీరు ముగ్గురు కూడా పాపంలో ఉన్నవారే రక్షించబడ్డ వాడికి భక్తిహీనుడికి పాపికి తేడా లేనట్టు జీవితం అన్నట్టు ఈరోజు మీరు ఈ లోకానికి వెలుగు అన్నారు ఎక్కడుందయా వెలుగు స్క్రియలు మనలో చెప్పుకుంటే సరిపోతుందా దేవుని గురించి ప్రకటిస్తే సరిపోతుందా ఆ వాక్యానికి తగినట్టు నువ్వు జీవించాల్సింది ఈరోజు దేవుడు అందరూ ఆయన నామాన్ని ప్రవచించేవారు అందరిని బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా ఈరోజు సేవకులారా విశ్వాసులారా క్రైస్తవులారా గ్రహించుకోండి మీరు దేవుని మాట ఆలకించుకోండి మీ భక్తిని కాదు మీ విశ్వాసాన్ని కాదు మీరు చూసుకోవాల్సింది మీ క్రియలను అవి రేపటి దినము దేవుని దగ్గర శిక్ష విధికి కారణము కాకుండా జాగ్రత్త పడండి ఉపవాసం ఉన్నాను పరిసయులాగా వాడిలాగా లేను ఈడిలాగా లేను అని అతిశయముతో గర్వముతో డమ్మముతో మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే ఒకనొక దినము మీరు శిక్ష విధికి కారకులవుతారు ఈరోజు దేవుడు ఆ శిక్ష విధిలోనికి ఆ శిక్షలోనికి ఆ తీర్పులోనికి ఎవరు రాకూడదనే ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అది చెప్పబడిన నాతోనైనా వింటున్న మీరైనా ఎవరైనా కానీ నువ్వు ఈ లోకంలో చిన్న సేవకుడువా పెద్ద సేవకుడువా నీ అనుభవము ఇవన్నీ నేను జ్ఞాపకంలోనికి తీసుకోను నువ్వేమైనా చెయ్యి ఏదైనా చెయ్యి నా ఎదుట నువ్వు నిందా రైతుడిగా మాత్రమే కనపడాలంటున్నాడు ఏ నీ మీద నింద ఉండకూడదు మనుషుల అపరాధాలు క్షమించకపోతే మీకు క్షమాపణ లేదన్నాడు నీ మీద నింద ఉన్నట్టే కదా కనికరం చూపించకపోతే నేను కనికరం లేని తీర్పు తీరుస్తానంటున్నాడు శరీరమును బతి విట్టువాడు క్షయమైన పంట అన్నాడు కదా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే ఇక్కడ ఏ క్రియలు గనపరిస్తే రేపటి దినం అదే పంటనే ఇక్కడ నడుచుకునే ప్రవర్తన బట్టనే రేపు నీ భక్తిని బట్టి కాదు నీ విశ్వాసాన్ని బట్టి కాదు ఎందుకంటే ఈ భక్తి విశ్వాసమే నేడున్న క్రైస్తవులు నేడున్న సేవకులు దేవుని బిడ్డలు చూడగలుగుతున్నారే తప్ప మా క్రియలు ఎలా ఉన్నాయి మా ప్రవర్తన ఎలా ఉంది మేము ఎలా నడుచుకుంటున్నాం ఎలా జీవిస్తున్నాం దేవునికి తగిన వాక్య ఉన్నామని ఎవడన్నా చూసుకుంటున్నారా అందుకు ఇస్రాయేలులారా యహో మాట ఆలకించండి ఇంకా మేము ఇలానే ఉంటాము మేము దేవుని గద్దింపుకు లోబడము దేవుని వాక్యానికి లోబడము ఆ చెప్పే వ్యక్తిని మేము తప్పుబడతాము ఆ వ్యక్తిని మేము ద్వేషిస్తామంటే రేపటి దినము నువ్వు ఖచ్చితంగా దేవుని తీర్పులోనికి దేవుని శిక్షలోకి నువ్వు పాత్రుడివే ఎందుకంటే మాట్లాడేవాడు దేవుడు కాబట్టి అలా మాట్లాడని వాడు దేవుడు కాకపోతే నువ్వు ఇప్పుడు ఈ ప్రేయర్ మీటింగ్కి రావు కదా వాక్యం వినవు కదా నువ్వు నిజంగా దేవుని నమ్మే భక్తివైతే విశ్వాసం అయితే దేవుడు మాట్లాడతాడని వచ్చిన వాడు అయితే ఇది దేవుని వాక్యమే లేదు నేను మనుషులను బట్టి వస్తాను ఏదో ఒక ఆచారం లాగా వస్తాను ఏదో ఒక క్రమం పెట్టుకున్నారు కాబట్టి నేను వస్తాను ఏదో మనుషులను సంతోష కాబట్టి వస్తాను అనుకుంటే నీ జీవితంలో మార్పు ఉండదు చూడండి దేవుడు చెప్తున్నాడు యూహెచ్కల్ గ్రంథంలో పద్దెనిమిది ఇరవై నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును తాను పాపమును చేయుటను బట్టి కదా అతడు మరణము నొందుతున్నాడు ఆ మరణం ఏంటిది మండుతున్న అగ్నిగుండంలో వేయబడే శిక్ష నీ జీవితం అంతా నమ్ముకొని నువ్వు నరకంలో వేయబడ్డావంటే నువ్వు ఏం ఈ లోకంలో పొందుకున్నట్టు చూడండి నీలో పాపం ఉంటే చెప్పే నాలో పాపం ఉంటే వింటున్న వారిలో ఎవరిలోనైనా పాపముంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు చేసిన పాపమును బట్టే నువ్వు మరణం నొందుతున్నావు నువ్వు చేసిన పాపమును బట్టే తీర్పు పొందుతున్నావు నువ్వు చేసిన పాపమును బట్టే నువ్వు శిక్ష విధించబడుతున్నావే తప్ప నా అంతట నేనేమీ చేయడం లేదు కాబట్టే వ్యవహన్ రాసిన మొదటి పత్రికలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమని ఐదో అధ్యాయము పదిహేడో వచనంలో దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడు కూడా పాపము చేయుడని ఎరుగుదుము వాళ్ళు లోపడే జీవితం దేవుని పట్ల భయపడే జీవితాలు ఆయన నీతిని అనుసరించి నడుచుకునేవారు ఎక్కడ దుష్టులు చేసే ఏ చేయరు ద్వేషాలు చూపించరు కలహాలు చూపించరు మత్సరాలు పెట్టుకోరు విభేదాలు పెట్టుకోరు అసూయలు పెట్టుకోరు పైకి కపటను చూపించరు వేషధారను చూపించరు కాబట్టి దేవుని మూలముగా పుట్టిన వాడువైతే ఈరోజు నీ సొంత రక్షణలో నువ్వు భయపడే వాడివైతే వణికేవాడివైతే నేను ఒక పరదేశుడును ఒక యాత్రికుడును కాబట్టి నా పౌరస్థితి పరలోకమందున్నది నేను క్రీస్తుతో కూడా లేపబడిన వాడిని నా జీవము క్రీస్తుతో కూడా దాచిపెట్టబడింది నేను ఆయనతో పాటు లేచి పరలోకమందు కూర్చున్న వాడిని నేను లోక సంబంధిని కాను నేను దేవుని సంబంధిని అనుకునే వాళ్ళు పాపము చెయ్యరు అందుకు పాపము చేస్తున్నారు కాబట్టే నీతి రక్షించబడలేకపోతున్నాడు దేవుని మూలముగా పుట్టిన వారు మరలా దేవుని నీతిని విడిచి పాపము చేస్తున్నారు కాబట్టే తీర్పు దేవుని ఇంటి యొద్ నుండి ఆరంభమవుతుంది ఎందుకు పక్షపాతి కాడు భేదము చూపించడు నీతిగల గల న్యాయాధిపతి అయిన ప్రభు ఆయన త్రాసు పెట్టి చూస్తాడు ఈరోజు నీ జీవితాన్ని నా జీవితాన్ని లోకంలో ఉన్న వారందరి జీవితాల్ని కొలత పెట్టి పెట్టి చూస్తాడు నువ్వు కొలిచిన కొలతతోనే నీకు కొలత అనమాట నువ్వు ఇత్తిన పంటనే నీకు పంట అనమాట కాబట్టి దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడు కూడా పాపము చేయుడు ఎందుకంటే లోబడతారనమాట దేవుని ఎందుకు భయం ఉంటది కాబట్టి ఆ భయము వారిని పాపమును చేయనివ్వదు ఈరోజు దేవుని భయం బొత్తిగా లేదు మనుషుల్లో కాబట్టి దేవుని మూలముగా పుట్టిన తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వానిని ముట్టడు ముట్టినాడు కాబట్టి దుష్టులు చేయు ఏయక్రియలన్నిటినీ ప్రకారము జరిగిస్తున్నారు కాబట్టి నువ్వు విశ్వాస ఘాతకుడు అయిపోయినవన్నమాట ఈరోజు నువ్వు విశ్వాస ఘాతకురాలు అయిపోయినవన్నమాట పాపం చేస్తున్నారు దేవుని మాటను దేవుని ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేస్తున్నారు ను దేవుని సంబంధివి ను దేవుని మూలముగా పుట్టిన వాడివి క్రీస్తు రక్తములో కడగబడి విమోచించబడినవాడివి ను లోక సంబంధివి కాదు అని తెలిసినప్పటికీ కూడా లోకస్తుల వలె హృదయాల్లో చెడుతనం హృదయాల్లో కలహాలు ద్వేషాలు ఇవన్నీ పెట్టుకొని మీరు నన్ను నమ్ముకుంటే అలా నమ్ముకొని నా ఎద్దకొచ్చి మీరు భక్తి చేస్తే విశ్వాసము చూపిస్తే దేవుడు అంటున్నాడు మీ విశ్వాసము మిమ్మల్ని రక్షించలేదు కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయము ఆరు ఏడు ఆయన ఎందు నిలిచియుండువాడెవడను పాపము చేయడు పాపము చేయువాడెవడను ఆయనను చూడను లేదు ఎరుగను లేదు ఎరిగితే చూస్తే ఎందుకు పాపం చేస్తావు ఎందుకు మరలా నీ శరీర కోరికల తట్టు తిరుగుతావు నీ శరీర వ్యామోహాల తట్టు తిరుగుతూ నీకున్న దురాశలకు లోబడి మరలా పాపం తట్టు తిరుగుతావు దేవుని యొక్క ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తావు చూడండి ఆయన ఎందు నిలిచి ఉన్న వాళ్ళు ఎవరు ఇదిగో మేము దేవుని అంద ఉన్నాము మేము దేవుని నమ్ముకున్నాము మాకు ఆధారము దేవుడే మాకు ఆశ్రయము దేవుడే అనుకుంటున్నాం ఇదిగో నేను దేవుని అందున్నాను కాబట్టి ఇవి చేస్తున్నాం అనుకుంటున్నావు కానీ దేవుడు కోరుకునేది నువ్వు పాప విముక్తుడిగా ఉండాలి నువ్వు పాప రహితుడిగా ఉండాలి నీలో పాపం ఉండకూడదు నువ్వు మొదట చేయాల్సిన క్రియాది నువ్వు దశం భాగాలు దేవుడికి ఇష్టం లేదు ఎందుకు దశం భాగాల కొరకు కాదు కదా క్రీస్తుడు సిలువలో మరణిచ్చింది నీ కొరకు కదా నువ్వు ఏం క్రియలు చేస్తేంది అవి ఏవి కూడా జ్ఞాపకంలో రానప్పుడు నువ్వు చేయడం ఎందుకు నమ్ముకోవడం ఎందుకు భక్తి చేయడం ఎందుకు నీ భక్తి నిన్ను రక్షించలేనప్పుడు నీ విశ్వాసము నిన్ను కాపాడలేనప్పుడు నువ్వు నమ్మిన దేవుని ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేనప్పుడు ఎందుకు రావాలో నా యొద్ధకు ఎందుకు నా దగ్గర మీరు మొరపెట్టాలి నా గురించి ఎందుకు చెప్పాలా మీకే రక్షణ లేనప్పుడు మీ జీవితాల్లోనే మార్పు లేనప్పుడు మీ క్రియలే నాకు అంగీకారంగా లేనప్పుడు మనుషులను బట్టి చేయడం మానుకోండి వాళ్ళు రక్షించరు మిమ్మల్ని వారి ద్వారా మీ పాపాలు క్షమించబడవు ఏసు ప్రభు ద్వారానే తప్ప ఈరోజు లోకం అట్లా ఉంది చూడండి ఎనిమిదో వచ్చినము అపవాది మొదటి నుండి పాపము చేయిచున్నాడు కనుక పాపము చేయివాడు అపవాది సంబంధి దేవుడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుచుకొని వస్తా నేనుండే స్థలంలో మీరు ఉంటారు అన్నాడు ఎవరు దేవుని సంబంధులు కొరకు అంటే పరిశుద్ధంగా జీవించేవాళ్ళు లోకము నుండి వేరుపడి జీవించేవాళ్ళు దేవుని ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకునేవారు దేవుని చిత్తానికి లోబడేవారు దేవుని పిలుపుకు లోబడేవారు దేవుని మాటకు లోబడేవారు దేవుని ఆజ్ఞలకు లోబడేవారే తప్ప దేవుని దగ్గరకు వచ్చి నమ్ముకొని భక్తి విశ్వాసం చూపిస్తే నీలో క్రియలేవి నీ ప్రవర్తన ఏది నీ జీవితంలో మార్పేది నువ్వు చేసే దాంట్లో నీతేది న్యాయమేది ధర్మమేది ఇవి కదా దేవుడికి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి పోరు కదా అపద్దికులు దేవుని రాజ్యంలోనికి పోరు కదా కాబట్టి దేవుని సంబంధులు దేవునితో పాటు ఉంటారే తప్ప నీతిని విడిచి మరలా లోకము తట్టు తిరిగి దురాశలకు లోబడుతూ శరీర వ్యామోహాలకు లోబడుతూ ఇంకా ఒకప్పుడు నీ జీవితం ఎలా అయితే మార్పు లేదో అలాంటి మార్పు లేని జీవితంలో మరలా నువ్వు జీవిస్తుంటే నన్ను నమ్ముకోవడం ఎందుకు నా దగ్గరికి రావడం ఎందుకు నాకు ప్రార్థించడం ఎందుకు ఉపవాసం ఉండడం ఎందుకు నువ్వు చేయడం ఎందుకు నీకే రక్షణ లేనప్పుడు ఈరోజు ఈ గ్రహింపు లేని క్రైస్తవులున్నారు ఇలా ఆలోచించని క్రైస్తవులున్నారు మత్తులో బతుకుతున్నారు వాస్తవంలో లేరు మేము నిజంలో ఉన్నాము సత్యంలో ఉన్నాము దేవునితో ఉన్నామంటారు కానీ మీ జీవితాలు బాగున్నాయా మీ ప్రవర్తన బాగుందా మీ క్రియలు బాగున్నాయా మీ హృదయాలు బాగున్నాయా మీ మనసులు బాగున్నాయా మీ మాటలు బాగున్నాయా మీ ఆలోచనలు బాగున్నాయా మీ తలంపులు బాగున్నాయా మీరు నడవడిచే నడవడిక బాగుందా మీ ప్రవర్తన బాగుందా ఇవి ఏమీ బాగు లేకుండా ఏం నమ్ముకుంటున్నాం దేవుని గురించి ఏం వింటున్నాం ఏం తెలుసుకున్నావు ఏం మారిన మారితే ఫలమేది చెట్టుకు గాయాలి కదా ఫలం ఫలించాను పాలించనంటే ఏది ఆ ఫలం ఏది ఆ చెట్టుకున్న ఆ ఫలం ఏ ఆ సత్క్రియలు ఏ ఉన్న మంచి సద్గుణాలు ఏ ఆ క్రీస్తు కలిగిన మనసు ఎక్కడ ఆ క్రీస్తు కలిగిన ప్రేమ ఎక్కడ నీలో ఆ క్రీస్తు జీవించే జీవితం ఎక్కడ నీలో ఏడ మారినవు నువ్వు ఎక్కడ నీ జీవితంలో సరి చేసుకున్నావు నువ్వు ప్రేమలో బతుకుతున్నారు మోసపోయి బతుకుతున్నారు అబద్ధములో బతుకుతున్నారు యథార్థత ఉండదు హృదయాల్లో నిజం ఉండదు చెప్పే మాటలో సత్యం ఉండదు చేసే పనిలో నిజాయితీ ఉండదు ఈరోజు క్రైస్తవులు అంత దుర్మార్గంగా అన్యాయంగా జీవిస్తున్నారు కాబట్టి తీర్పు మన దగ్గర నుండి ఆరంభిస్తున్నారు దేవుడు పాపుల దగ్గరికి పోవట్లేదు ముందు లోకంలో ఉన్నవారి తట్టు పోవట్లేదు దేవుడు భక్తిహీనత చేసిన వాళ్ళ దగ్గరికి పోవట్లేదు రక్షించబడ్డ వాడి మీదకే దేవుని గురిపోతుంది ఆ గురి నీ మీద పెట్టాడు దేవుడు ఈరోజు జాగ్రత్త పడంటున్నాడు నీ జీవితాన్ని మార్చుకోమంటున్నాడు నీ ప్రవర్తనని సరి చేసుకోమంటున్నాడు నీ హృదయాన్ని సరి చేసుకోమంటున్నాడు నీ ఆలోచనలు సరి చేసుకోమంటున్నాడు నీ మనసును సరి చేసుకోమంటున్నాడు నీ జీవితాన్ని ఈరోజు ఏసు ప్రభు మార్చుకోమంటున్నాడు లేకపోతే నువ్వు రక్షించబడడము దుర్లభమే నువ్వు రక్షించబడలేవు చూడండి మూడో యోహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినము దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చేయుడు ఏంది ఆ బీజం ఈ వాక్యమే కదా ఈ విత్తనమే కదా పుట్టి వినిపోతే ఏముంది వచ్చిన నీకు లాభం లేదు చెప్పిన దేవునికి లాభం లేదు కదా క్రియ గనబరిచిన వాడే కదా ధన్యుడు వినిపోయే వాళ్ళందరూ వచ్చి కాలక్షేపంగా కూర్చొని ఒక గంట ఉండిపోతే ధన్యులు అవుతారా విన్న వాక్యానికి తగినట్టుగా జీవితాలు మారినవాడు కదా ధన్యుడు ఈరోజు దేవుని వాక్యము నీలో ఉంటే నీ హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రపరుచుకుంటే ఆ వాక్యాన్ని నువ్వు అవలంబిస్తే ఆ వాక్యానికి తగినట్టుగా నువ్వు జీవిస్తే నువ్వెందుకు పాపం చేస్తావు దుష్టుడు నిన్ను ఎలా మోడతాడు ఈ రోజు నీ దురాశలకు లోనయి నీ ఆలోచనల్లో మార్పు తెచ్చుకొని నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని నీ వక్రబుద్ధి వక్రక్రియలు వక్ర క్రియలు చేస్తూ దుష్టుడు నువ్వు ఆ దుష్టుడు ముట్టడానికి అవకాశం నువ్విస్తూ వాడిని నీ హృదయంలోనికి నీ జీవితంలోకి ఆహ్వానిస్తుంది నువ్వు ఎందుకు నీలో ఆ పాత పోలేదు ఇంకా నీలో పాత క్రియలు పోలేదు ఇంకా నువ్వు పరిపక్వము రాలేదు ఈరోజు దుష్టుడు ముట్టిండు దుష్టుడు పట్టుకున్నాడు దుష్టుడు అది చేసిండే ఎందుకు పట్టుకుంటున్నాడు నువ్వు దురాశకు లోబడుతున్నావు కదా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు కదా నువ్వు దేవుని మాట చెవుని పెట్టట్లేదు కదా దేవునికి లోబడట్లేదు కదా దేవుని పట్ల భైభవం కలిసి నడుచుకోకుండా ఈరోజు అన్ని అపవాది మీద నువ్వు నేరాలు మొక్కుతున్నావు ఈరోజు మనుషులు సాతాని మీద నేరాలు మోపి వాళ్ళని వాళ్ళు తప్పించుకుంటున్నారు నువ్వు తప్పించుకోలేవు ఎందుకంటే అపవాది పాపం చేశాడు ఆ అపవాదికి చోటిచ్చి పాపం చేసిన నిన్నెట్లా వదిలిపెడతా నేను కాబట్టి వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు చెయ్యడు ఏసేపు చేసిండు ఆ బంగారు మత్తి మొక్కి వాళ్ళు చేశారు ఆ పాపం భయం ఉన్నాడు భక్తున్నాడు లోబడేవాడు చేయడు ఇవి లేనోడు చేస్తాడు అన్నట్టు దేవుడంటే భయం ఉన్నాడు దేవుడంటే లోబడేవాడు దేవుడు చూస్తున్నవాడు పాపం చేయడు ఇవి మూడు లేవు కాబట్టి పాపం చేస్తాం పైకి గొరెల్లాగా ఉంటాం అంతా లోపల తోడేళ్ళే ఎవరి హృదయాలు బాగుండవు ఎవరి మనుషుల్లో మంచి ఆలోచనలు ఉండవు అంత స్వార్థము కలహాలు కక్షలు అసూయలు వ్యసనాలు ఇవే ఇవే మనిషి జీవితంలో నింపుకున్నారనమాట పరలోకంలో ధనం సమకూర్చుకొని నింపుకోమంటే ఇవి నింపుకుంటున్నారు అనమాట హృదయంలో అంత చెడుతనాన్ని ద్వేషాన్ని అసూయలను భేదాలను ధనాన్ని మనుషుల్ని ఇవి నింపుకుంటున్నారు ఈరోజు మార్పు ఎక్కడుంది కాబట్టి పౌలు చెప్తున్నాడు కొరందిలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో నీతి ప్రవర్తన గలవరై అంతా చెప్తున్నాం కదా నీతి మంతుడు ఎందుకు రక్షించబడలేక దుర్లభం అన్నాడు తన నీతిని విడిచి పాపము చేస్తున్నాడు కాబట్టి చూడండి కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆయనకి ఎవరైతే భయపడి నీతిగా నడుచుకుంటారో వారినే దేవుడు అంగీకరిస్తాడే తప్ప ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచివాడు పోడన్నాడు ఏసు ప్రభు చెప్పిన మాట అది లోకాసు వార్తలో చెప్తాడు నేను చెప్పు మాట ప్రకారం చేయకుండా మీరు నన్ను ఎందుకు పిలుస్తున్నారు నన్ను పిలవమని నేను చెప్పినానా మిమ్మల్ని రమ్మని నా నేను పిలుస్తున్నానా రమ్మని పిలిచినప్పుడు నాకు లోపడాలి కదా నా మాట వినాలి కదా నేను చెప్పినట్టు చేయాలి కదా ఇవి చేయకుండా ఎందుకు వస్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇకనైనా నీతి ప్రవర్తన గలవారై మేల్కొని అని వింటున్నాడంటే దాని అర్థమైంది ఈరోజు మత్తులో ఉన్నవేమో ఈరోజు నీ జీవితం కునికి నిద్రిస్తున్నావేమో నేను సేవ చేస్తున్నాను కదా నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నాను కదా నేను ఇంత బాగా చదువుతాను కదా నాకు ఇంత తెలుసు కదా అంత తెలుసు కదా నేను ఎంత చేయగలను అని చేయకొని నీలో నువ్వు అతిశయించుకుంటున్నావేమో దేవుడు తన పాదం మోపితే కన్నుమరుగైపోతాం కంటికి కూడా కనిపించం మనం ఈరోజు జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు ఇకనైనా మేలుకో ముందు నీ ప్రవర్తన చూడు ముందు నీ హృదయాన్ని చూడు ముందు నీ కళ్ళను చూడు ముందు నీ తలంపులు చూడు నీ ఆలోచనలు చూడు నీ మాటలు చూడు తర్వాత రా నా దగ్గరికి తర్వాత చెప్పు నా గురించి ఇవి మార్చుకోకుండా రాబాక అంటున్నాడు ఎందుకు కఠినమైన తీర్పు పొందుకుంటున్నా నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడి దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు కొందరికేంది ఇప్పుడు ఏ భేదం లేదు అందరికి లేదు అందుకు నీతిమంతుడు రక్షించబడలేకపోతున్నాడు అందుకు తీర్పు దేవుని ఇంటి నుండి ఆరంభం అవుతుంది కాబట్టి పౌలు చెబుతున్నాడు చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఒకటో వచనము సాధిస్తులో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతు లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదను చెప్పేవాడు ఎలాంటి వాడో నా గురించి ప్రకటించే వాళ్ళ క్రియలు ఎలాంటివి వాళ్ళ హృదయాలు ఎలాంటివి వాళ్ళ ఆలోచనలు ఎలాంటివి వాళ్ళ తలంపులు ఎలాంటివి వాళ్ళ తోడెల్లా గొరెలా కపటదారులా వేషదారుల మోసదారులా ఎరిగిన వాడే మనందరి క్రియలను ఎరిగినవాడు కాబట్టి ఎరిగినవాడు మనందరి గురించి తెలిసినవాడు మన జీవితాలను పరిశీలించేవాడు మనల్ని పరీక్షించేవాడు యశు ప్రభువే సత్యం కదా ఆయనే చెప్తున్నాడు ఏమనగా జీవించుచున్నవన్న పేరు మాత్రము ఉన్నది కానీ నువ్వు మృతుడవే ఎందుకు పాపము చేయడాన్ని బట్టి మరణం నందుతున్నావు నువ్వు జీవిస్తున్నావు మంచిదే ప్రకటిస్తున్నావు మంచిదే వస్తున్నవు మంచిదే కానీ పాపం అనేది మాత్రం మీ లో నుండి పోలేదు అది పులిసిన పిండి కొంచెమంతా బాగుండి పిండంతా బాగుండి కొంచెం పులుపు మన శరీరం ఆ పిండిలో కలిస్తే ఏమవుతుందో ధర్మశాస్త్రంలో ఉన్న పదాగ్నలు గైకొని తొమ్మిది గైకొని ఒకటి తప్పిపోతే ఎలాగో ఇది కూడా అలాంటిదే నిందారైతురుగా ఉండాలంటే దేనిలో తప్పిపోకూడదు దేనిలో లోపం కలిగి ఉండకూడదు అనమాట నిష్కలంకులుగా ఉండాలా నిందారహితులుగా ఉండాల తమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా ఉండాలా భక్తి కలిగి ఉండాల శాంతం కలిగి ఉండాలా మీలో ఎలాంటి అబద్ధం ఉండకూడదు ఇవి కలిగి ఉండాల ఇవి క్వాలిఫికేషన్స్ అనమాట ఇవి సంపాదించుకోవాలా నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారూకుడవై ఇంతాక చెప్పాడు కదా నీతి ప్రవర్తన కలగారై మేల్కోండి నిద్రించున్న నువ్వు మేలుకో క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు ఎప్పుడు నీలో ఉన్న పాపం పోతే నీలో ఉన్న చెడుతనం పోతే నీలో ఉన్న గర్వం పోతే అహం పోతే అసూయలు పోతే వ్యసనాలు పోతే ద్వేషాలు పోతే కక్షలు పోతే పగలు పోతే ఇవి పోతే క్రీస్తు రాగలతడు లేకపోతే నువ్వు దుష్టుని సంబంధివే కాబట్టి దుష్టుడు చేసే హేయ క్రియలు నీలో కనిపిస్తున్నాయి అన్నమాట కాబట్టి ఈరోజు నువ్వు జాగరూకుడుగా ఉండు నువ్వు ఈరోజు మేల్కో నీ ప్రవర్తన పరీక్షించుకో నీ క్రియలను చూసుకో దేవుని దగ్గర అడుగు అయ్యా నా క్రియలు ఎలా ఉన్నాయి నా అవి నీకు కనబడుతున్నాయి కదా నా ప్రవర్తన ఎలా ఉంది అది నువ్వు చూస్తున్నావు కదా నా మాటలు ఎలా ఉన్నాయి అది నువ్వు చూస్తున్నావు కదా నా హృదయం ఎలా ఉంది నువ్వు చూస్తున్నావు కదా నా జీవితం ఎలా ఉంది ఈరోజు మనుషుల దగ్గర నేను కపటం చూపించవచ్చు మనుషుల దగ్గర వేషధారణ చేయొచ్చు కానీ నిన్ను మోసపరచలేని దేవ ఎందుకు దేవుడు వెక్కిరింపబడ్డాడు అడగండి ప్రార్థనలు చేయండి దేని కొరకు ప్రార్థనలు చేస్తున్నారు వీటి కొరకు చేయండి లేకపోతే మీ రక్షణను పోగొట్టుకుంటారు మేము సేవ చేస్తున్నాము మేము లక్ష నలభై నాలుగు వేల మందిని మేము అన్నిలను ఉన్నాము ఇన్నేళ్ళనున్నాము మా ద్వారా ఇంత అనుకుంటే చివరికి ఏమీ లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది అన్నట్టు మనమే కనుమరుగైపోతాం ఈరోజు నువ్వే కనుమరుగైపోతావు నీ జీవితమే కనుమరుగైపోతుంది తగ్గించుకోండి ప్రభు పాదాలు పట్టుకోండి నాలో ఏ పాపం ఉంది నాలో ఏ లోపం ఉంది దేనిలో ప్రభు నీకు అంగీకారంగా ఉండలేకపోతున్నాం దేనిలో నాలో ఆయాసకరమైన జీవితం నీ పట్ల ఉంది ఇవి అడగండి ఇలానే జీవించారనుకోండి అది నేనైనా మీరైనా ఎవరైనా ఒకనొక దినం నువ్వు కనుమరుగైపోతావు అన్నట్టు కాబట్టి జాగరూకుడుగా ఇకనైనా మేలుకోమంటున్నాడు నీ అనుభవాన్ని బట్టి కాదు నీ వయసుని బట్టి కాదు నువ్వు చేసిన పరిచర్ని బట్టి కాదు నేను చూసేది నీ పాపాన్ని బట్టి నేను చూస్తా నా ఎదుట ను ఉండకూడదు మొదటి బాగానే చేశావు చివరికి వస్తే మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారిని ఎందుకు చెప్పాడు మొదటి స్థితి కడప స్థితి ఎందుకు చెడ్డదవుతుందని చెబుతున్నాడు నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడు వై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము నీవెలాగూ ఉపదేశము పొందితివో ఎలాగు వివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము నీవు జాగరూకుడువై ఉండని ఎడలా అంటే నేను ఇంత చెప్పినప్పటికీ నువ్వు మేలుకోకుండా ఇంత చెప్పినప్పటికీ నీ జీవితాన్ని మార్చుకోకుండా నీ క్రియలను సరిచేసుకోకుండా నువ్వు ఇంకా నాకు లోబడకపోతే దేవుడు చెప్తున్నాడు నేను దొంగవలే వచ్చెదను ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్ర పరుచుకొనని కొందరు శార్దీసులోని వద్ద ఉన్నారు వారు అర్హులు అర్హత ఎవరికి దేవుడుండే స్థలంలో ఉండేది దేవుడుండే చోట్లో ఉండేది దేవునితో ఉండేది పవిత్రులు పరిశుద్ధులకే అపవిత్రులకి కాదు పాపులకు కాదు అవిశ్వాసులకి కాదు పిరికితనంలో ఉన్నవారికి కాదు కాబట్టి వారు అర్హులు ఇప్పుడు అన్నాడు యశుప్రావు ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారే తండ్రి చిత్తమేంటి మనం పరిశుద్ధులుగా ఉండడమే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారమే అపవిత్రులుగా ఉండడానికి పిలువబడిన వారం కాదు లోకానుసారంగా జీవించడానికి పిలువబడిన వారం కాదు లోకంలో ఉన్న వాటిని ఏదో సంపాదించుకొని పొందుకోవడానికి పిలువబడిన వరం కాదు ఆత్మలను సంపాదించుకోవడానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని ఉద్దేశాన్ని దేవుని యొక్క సంకల్పాన్ని నీ జీవితంలో నువ్వు నెరవేర్చడానికి పిలువబడ్డావు ఈరోజు అది ఎడిపోతుంది నీ భార్య నీ తల్లి నీ కుటుంబం నీ బిడ్డలు నీ ఉద్యోగము ఇదేనా నీ జీవితము ఇందు నువ్వు రక్షించబడ్డది ఇందుకొరకైనా నీకు సత్యము బయలుపరచబడింది ఇందుకొరకనైనా నీకు ఆత్మతో నింపింది అభిషేకిచ్చింది వీటి కొరకు బతకడానిక నా ఈరోజు సేవ చేయకపోతే తప్పించుకుంటారు అనుకుంటున్నారా మీ పిలుపును నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటారు అనుకుంటున్నారా మీకు ఇచ్చిన తలాంతులను అభివృద్ధి పరుచుకోపోతే రేపటి దినం దేవుని ఎదుట ధైర్యంగా ఉంటారనుకుంటున్నారా ప్రతి దానికి నువ్వు లెక్క ప్రతి దానికి ఈరోజు చెప్పే వాళ్ళు నువ్వు చెప్పే వాళ్ళ మీద నువ్వు ఏది చేసినా కానీ రేపటి దినము నా ఎదుట నువ్వు తప్పించుకోలేవు ఈ రోజు నువ్వు జాగరూకుడుగా ఉండకపోతే నీ క్రియలను మార్చుకోకపోతే నాకు తగినట్టుగా ను నడుచుకోకపోతే దేవుడు ఒకనొక నీ ఎదుట ప్రత్యక్షమయ్యే దినం ఉంది దేవుడు ఒకనొక దినం నీ గ్రంథము తెరిచి నీవన్నీ చూసే దినముందని ఈ రోజున్న దేవుని బిడ్డలు మర్చిపోకూడదు నువ్వు చనిపోయినా కానీ లేపి మరీ తీసుకొచ్చి నిలబెడతాడు దేవుడు ఆయన ఎదుట అయితే అపవిత్ర పరుచుకునని కొందరు శార్దీస్ లో నీ వద్ద ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును ఎవరు పవిత్రంగా ఉండేవాళ్ళు పరిశుద్ధంగా ఉండేవాళ్ళు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు పాపం నీతిని విడవరు మరలా పాపంతో తట్టు తిరగరు ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉంది క్రీస్తుకు నమ్మక ముందు ఆ జీవితం ఇప్పుడు ఉందంటే నువ్వేం నమ్ముకున్నట్టు ఏం దేవుని గురించి నువ్వు తెలుసుకున్నట్టు కాబట్టే యాకో అంటున్నాడు రెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో దానికి ముందు అంటున్నాడు జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక ఎవరిని జయించే పరిశుద్ధంగా జీవించే పాపము చేయని నన్ను అనుసరించి నడుచుకున్న వారి పేర్లు నేను తుడిపి పెట్టను ఎవరి పేర్లు తుడిపి పెడతాను పాపము చేసిన వారి పేర్లు రక్షణను నిర్లక్ష్యం చేసిన వారి పేర్లను ఎక్కడ కూడా నాకు లోబడి భయపడి నీతిగా నడుచుకోకుండాన్న వాళ్ళ పేర్లను నేను తుడిచి అలా తుడిచి పెడితే నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంటానే తప్ప వీళ్ళ పేర్లు నేను ఒప్పుకోను అందుకు పోండి అక్రమము చేయివారులారన్నాడు మీరు నాతో ఉండడానికి మీరు అర్హులు కాదు నాతో పాటు మీరు సంచరించడానికి నాతో పాటు మీరు నా ఎదుటి ఉండడానికి మీకు అర్హత లేదు మీలో క్రమము లేదు మీలో ఉన్నది అక్రమమే మీలో ఉన్నది పాపమే మీలో ఉన్నది చెడుతనమే దుర్మార్గమే అన్యాయమే తప్ప మీలో నీతి లేదు ఏం నీతి రాడు నీతి లేని బతుకు బతుకుతారని అంటారు ఏం లాభం క్రైస్తవులమయ్యి క్రైస్తవులు తగ్గట్టు జీవించకపోతే ఏం బతుకులు ఈరోజు దేవుని బిడ్డలను బట్టి దేవుని నామం దూషించబడుతుంది నీ మాటలను బట్టి నువ్వు చేసే ప్రవర్తన బట్టి ఏం నమ్ముకుంటున్నారు ఏం దేవుని గురించి తెలుసుకున్నారు సిగ్గు అనిపించట్లేదు అందుకు సిగ్గు సిగ్గు వారు కాబట్టి సిగ్గు లేకుండా పౌలు చెప్తున్నాడు మీకు సిగ్గు కలగడానికే ఈ మాటలు చెప్తున్నాను అన్నాడు ఈరోజైనా సిగ్గు రావట్లేదు ఈరోజైనా మనుషుల్లో మార్పు రావట్లేదు ఎక్కడ కూడా పశ్చాత్తాపం రావట్లేదు పైపేచు చెప్పే వాళ్ళని దూరం పెడుతున్నారు కడుపు నిండా హృదయం నిండా ద్వేషంతో నింపుకుంటున్నారు పాము కానీ ఎట్లా పగబెట్టుకొని బుసగొడతో అట్లా బొసగొడుతున్నారే తప్ప ఒక్కడన్నా ఒక్కడన్నా గ్రహించుకుంటున్నాడా ఇది దేవుని వాక్కు దేవుని మాటే ఇది దేవుడు మాట్లాడుతున్నాడే ఈ చెప్పబడే మాటలో నిజం ఉందే సత్యం ఉందే ఇది నిజమే కదా అని ఒకరన్నా విశ్వసిస్తున్నారా ఎందుకంటే వీళ్ళు మనుషుని బట్టి వాక్యాలు వినేవాళ్ళు ఈ రోజు లోకంలో వాళ్ళకంటే గనులైన వారు చెప్తే వినేవాళ్ళే తప్ప వినరు అందుకు ఏసుప్రభుని శాస్త్రులు పరిశీలనలు అంగీకరించలేకపోయారు ఈనాడు కూడా దేవుని సేవకులు దేవుని బిడ్డలు అట్లానే ఉన్నారు కాబట్టి యాకోబి చెబుతున్నాడు రెండో అధ్యాయము పద్నాలుగో వచనము నా సహోదరులార క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతన్ని రక్షించగలదా ఈ మాట నీకు అర్థమైతే ఈ వాక్యం నీకు అర్థమైతే ఈరోజు నీ జీవితాన్ని ఆలోచించుకో ప్రభు ఎదుట సాగిలపడు అయా నా జీవితం ఎలా ఉందయ్యా నా క్రియలు నీ ఎదుట ఎలా ఉన్నాయ్యా అయా నేను నీకు అంగీకారంగా జీవిస్తున్నానా అయ్యా నీ మాట నేను వింటున్నానా అయ్యా నేను ఆ జీవితంలో నీకు లోబడుతున్నానా నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నానా ఇవి అడగండి ఈ లోకంలో ఉండే అడిగితే నీ ఆత్మను పోగొట్టుకుని లోకం సంపాదించుకొని నువ్వు పొందుకునేది ఈ వివేక ఎందుకు కోల్పోతున్నారు ఒకడు లోకమంతా సంపాదించుకొని ఆ ఇల్లువు ఈ ఇల్లువు అది ఊ ఇది అది అని అడిగి అది కావాలా ఇది కావాలా ఇది కావాలా అని అడిగి నీ రక్షణను పోగొట్టుకుని నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు ఈరోజు దేవుని బిడ్డలు ఇది గ్రహించగలుగుతున్నారా నేడున్న దేవుని సేవకులు ఇది గ్రహించగలుగుతున్నారా చెప్పే మాటలో కఠినం ఏమీ లేదు మనము అర్థం చేసుకుంటే అది మంచిలాగా అనిపిస్తుంది మనం అర్థం చేసుకోకుండా తప్పుగా భావిస్తే అది ఏసు ప్రభు చెప్పాడు నా శరీరం తిని నా రక్తము తాగితే మీరు నిత్య జీవం గలవారంటే ఇది కఠినమైన మాట ఎవడు వినగలడు ఇది ఎవడు గ్రహించగలడని వెనుకకు తీశారు ఈ వాక్యం వెనుకకు తీస్తే నష్టపోయేది నువ్వే ఈరోజు ఈ వాక్యం విని నీ హృదయాన్ని సరి చేసుకోకపోతే నష్టపోయేది నువ్వే దేవుడు ఒక దినము కనబడి ఇది చెప్పినప్పుడు ఆనాడును పశ్చాత్తాపడతాం దేవుని ఎదుట రొమ్ము కొట్టుకుంటాం విలవిలలాడిపోతుంది నీ ప్రాణం నీ చేతులు కాళ్ళు ఆ నరకాన్ని చూసినప్పుడు ఉనికిపోతాయి ప్రభువా ప్రభువా ప్రభువా ప్రభు అని ఆ రోజు ఆయన పాదాలు పట్టుకోవడానికి వేడుకుంటే లేదు రక్షణ ఈనాడు చెప్పబడే ఈ మాటలు విని నీ జీవితాన్ని మార్చుకుంటేనే ఈరోజు నీకు రక్షణ ఇది నీకు అనుకూల సమయమే ఆనాడు కాదు కాబట్టే దేవుడు చివరి మాటగా చెప్తున్నాడు చూడండి ఏ హెచ్ కలిగి రంధము పద్దెనిమిదో అధ్యాయము ముప్పయో వచ్చినము కాబట్టి ఇస్రాయేలీలారా ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును నన్నైనా మిమ్మల్ని అయినా ఎవరినైనా వాడు అమెరికా వాడైనా ఆస్ట్రేలియా వాడైనా ఏ దేశ ఏ కులం ఏ జాతుడైనా ఏ ప్రాంతం వాడైనా భాష ఏదైనా వాడు పుట్టిన మతం ఏదైనా ఎవరైనా సరే ఏ భేదం లేదు వాళ్ళ ప్రవర్తనని బట్టే నేను శిక్ష విధింతును అందుకు నీతి మంతుడు రక్షించబడ్లవాడు ప్రవర్తన ఎక్కడ బాగుంది నీతిని విడిచి ఎట్లా పాపం చేస్తాడు మరలా ఎలా లోకం తట్టు తిరుగుతాడు శరీరానుసారంగా ఎలా జీవిస్తాడు శరీర దురాశలకు ఎట్లా లోబడతాడు దేవుని వాక్యానికి ఎట్లా దేవుని పిలుపుకు లోబడకుండా ఉంటాడు ఇవి నువ్వు చేస్తున్నావు కాబట్టే కదా నువ్వు శిక్షకు కారకుడు అవుతున్నావు ఈ వాక్యం చెబితే ఇందులో కఠినం ఇందులో నొచ్చుకునేది ఇందులో మనం ఫీల్ అవ్వాల్సిందేముంది ఈరోజు లోకము కఠినపరుచుకుంటున్నారు కాబట్టి ఇస్రాయేలీలారా ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును మనసు తిప్పుకొని ఇప్పుడు అన్న అదే చెప్పాడు కదా సారిధి సంఘానికి నువ్వు జాగరూకుడు ఉండు నువ్వు చావనైన ఉన్న మిగిలిన క్రియలను బలపరుచు లేకపోతే నేను దొంగ వలె వస్తాను ఏ దినమును వస్తానో నీ మీదకి నీకు తెలియదు వచ్చి నువ్వు కొలిచిన కొలతతోనే నిన్ను కొలుస్తాను ను ఇత్తిన దాన్ని బట్టే నువ్వు నడుచుకున్న దాన్ని బట్టే నువ్వు చేసిన దాన్ని బట్టే నీ క్రియలను బట్టే కాబట్టి మనసు తిప్పుకోమంటున్నాడు దేవుడు ఎందుకు మీ అక్రమములు మీకు శిక్ష కారణములు మన అక్రమములే అందుకు ఆయన నామంలో ప్రవచించినప్పటికీ ఆయన నామంలో దెయ్యాలు వెల్లగొట్టినప్పటికీ రోగులను స్వస్థపరిచినప్పటికీ కూడా అక్రమము చేయువారులారా అన్నాడు కాబట్టే మీరు వెళ్ళిపోండి అని తరిమి కొట్టాడు దేవుడు ఎందుకు అవి వాళ్ళకు శిక్ష కారణములైనవి ఈరోజు నీ జీవితంలో ఏది దేవుని ఎదుట శిక్షకు కారణమవుతుంది నీ మార్పు జీవితమా అది ఏదు ఆ క్రియలేవో ఈరోజు బలపరుచుకో వాటిని విడిపించుకో చూడండి మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి ఇస్రాయేలులారా ఇప్పుడు చెబుతున్నాడు దేవుడు మీరు ఎందుకు మరణము మీ రక్షణ ఎందుకు పోగొట్టుకుంటారు ఇది చేస్తే మీరు ఎందుకు రక్షించబడకుండా ఉంటారు నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టే కదా చూడండి ఎంత గొప్ప దేవుడు మనసు మీకు అర్థం కావట్లేదా అయన ప్రేమ మీకు అర్థం కావట్లేదా దేవుడు ఏం చదువుతున్నాడు నువ్వు పాపం చేయొద్దని చదువుతున్నాడు నాకు లోబడమంటున్నాడు నా ఎందు నా నీతిని అనుసరించి నడుచుకో నా ప్రకారంగా నువ్వు జీవించు అప్పుడు అంటున్నాడు చూడండి మీరెందుకు మరణము నొందుదురు ఇది ప్రభువగు యహోవాకు మరణము నొందువాడు మరణము నొందుతున్న నేను సంతోషించువాడను కాను మిమ్మల్ని శిక్షించాలని నాకు లేదు మీ మీద నా ఉగ్రత చూపించాలని నాకు లేదు అది ఉంటే నేనేవా పట్టణస్తుల గురించి యోనా ఆలోచనతో దేవుడేమని మాట్లాడాడు నువ్వు ఈ స్వర గురించి ఆలోచించావు ఈ ప్రజలు నా ప్రజలు అన్నాడు వాళ్ళలా అవడం నాకు ఇష్టం లేదన్నాడు ఆయన ఎంత ప్రేమ దేవుడు ఎందుకు అర్థం కాదు ఆయన మనసు మనకి ఎందుకు అర్థం కాదు ఆయన ఉద్దేశం మనకి ఇంకా ఎంత మన ఆలోచనలు మన తలంపులే తప్ప దేవుని ఆలోచనలకు నువ్వు చోటి ఇవ్వా దేవుని వాక్యంలో ఏం చెప్పబోతుందో దాని గ్రహించే దానికి నీ హృదయంలో నువ్వు సాత్వికంతో అంగీకరించలేవా చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం నశించిపోకూడదు కాబట్టే కదా రక్షించబడాలనే కదా ఈ లోకానికి వచ్చాడు ఈరోజు కూడా తన రాకని కూడా ఆలస్యం అందుకే చేస్తున్నాడు కదా నువ్వు పాపంలో ఉండకూడదు పాపంలో ఉండి నువ్వు చనిపోకూడదు నీ క్రియలు కూడా తీర్పు పొందకూడదు నువ్వు శిక్ష పొందకూడదు అని దేవుడు అడుగుతుంటే చెబుతుంటే ఇంకా నేను మారను నేను ఇలానే ఉంటానంటే ను విత్తిన పంటనే గోస్తా మరణము నొందువాడు మరణము నొందుటన బట్టి నేను సంతోషించువాడను కాను కావునా మీరు మనసు తిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అది నువ్వు జీవించుతున్నవన్న పేరు మాత్రమే ఉన్నది నువ్వు మృతుడు అంటే నువ్వు మళ్ళా నీ పాపాన్ని విడిచిపెట్టు నీలో ఉన్న అన్యాయాన్ని విడిచిపెట్టు దుర్మార్గాన్ని విడిచిపెట్టు నీ శరీర కోరికలను విడిచిపెట్టు నీ శరీర వ్యామోహాలు విడిచిపెట్టు ధనాపేక్షను విడిచిపెట్టు మనుషులను విగ్రహం చేసుకునేదాన్ని విడిచిపెట్టు అప్పుడు నువ్వు బ్రతుకుతువు ఇది దేవుని వాక్కు కాబట్టి వాక్యం వింటున్నాం మనము దేవుని ఎద దేవుని ఎదుట ఎలా ఉన్నాము పరిశీలించుకోండి పరీక్షించుకోండి ఆ ప్రకారంగా మీలో ఏమన్నా ఉంటే ప్రభు ఎదుట మీ తప్పులు దిద్దుకోండి సరి చేసుకోండి అప్పుడు మీరు జీవిస్తారు మీరు మరణము నొందరు మీరు బ్రతుకుతరు అంటున్నాడు ఎందుకు పరిశుద్ధత కలిగి ఉంటే వచ్చే ఫలము నిత్య అది పొందుకుంటే నువ్వు బ్రతుకుతావు అనమాట అదే పాపం వల్ల వచ్చే జీతము మరణము కాబట్టి పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవుడా సర్వశక్తిమంతుడా ఏసు క్రీస్తు ప్రభువా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు అయ్యా ఈ చెప్పబడిన వాక్య ప్రకారంగా అయ్యా నీ ఎదుట నేనేమన్నా సంపూర్ణుడిగా నాయన నా క్రియలు నీకు కనబడకపోతే అయా నాలో ఏమన్నా దుర్మార్గము అన్యాయము చెడుతనము పాపము ఉంటే అయా నేను నీతిని విడిచి మరలా ఈ లోకము తట్టు శరీరము తట్టు పాపము తట్టు తిరిగి ప్రభువా అలా నీ ఎదుట నేను దోషిగా ఉంటే అయ్యా అలా నీ ఎదుట నేను అక్రమముగా నడుచుకుంటే అయ్యా ఇంకా నాలో నా ప్రవర్తనలో కానీ అయ్యా నాలో కానీ ఇంకా నాయన మీకు అంగీకారంగా లేనివి నాలో ఆయాసకరమైనవి ఉంటే ప్రభువ ఈ వాక్యాన్ని సాత్వికముతో అంగీకరిస్తున్నాను లోబడుతున్నాను అయ్యా ఈ వాక్య నా క్రియలు లేకపోతే ప్రభువా నా పాపములు నా అపరాధములు దోషములు క్షమించమని అలా ఎవరైతే విన్నారో అలా నీ దేవుని ఎదుట అయా నీ ఎదుట ఒప్పుకున్నారు ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే నేను ఉంటానని నమ్మిన వాళ్ళైతే వాక్యాన్ని నిజంగా విశ్వసించే వాళ్ళైతే పాటించే వాళ్ళైతే ఇది దేవుని వాక్కు ఇది దేవుని మాట అని గ్రహించుకునే వాళ్ళైతే వారి పాపాలు ఒప్పుకుంటారే తప్ప ఋణీకరించరు ప్రభువ అలా ఒప్పుకున్న పాపాలు అపరాధాలు క్షమించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అందరికీ ప్రైజ్లు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృప యొక్క ప్రేర్ మీటింగ్ లో జాయిన్ అయిన మనందరికీ ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి సదాకాలం మనందరికీ తోడుగా ఉండి మనల్ని నడిపించిన దాకా ఆమె ప్రైజ్ లాడ్ అక్కరికి అండ్ సిస్టర్స్ ప్రైస్ లో